గణపతిమే ఉపమశ్రవస్తం జేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనష్మోసాదరం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ృణుయామదేవాద్రం పశ్యేమాక్షజత్ర స్థిరైరంగైస్తునూ యశేమ దేవత స్వస్తి నంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తి నస్తాక్ష్యోమి స్వస్తి నో బృహస్పతి ఓం శాంతి శాంతి శాంతి మనం నోపచారథంచ అనేది చూసాం జ్ఞానికి ఆత్మజ్ఞానికి ఏ రకమైన కర్తవ్యము ఉండదు అక్కడ భాష్యకర్లు ఏమన్నారంటే కథంచన కథిదీ కర్తవ్యసంభవ అవిద్యా నాశే ఇర్థ అజ్ఞానం తొలగిపోయిన తర్వాత వీడియో ఇంకా కర్తృత్వము ఉండదు ఒక పరిచ్ఛిన్న వ్యక్తిత్వమే ఉండదు న్యూక్లియస్సే ఉండదు న్యూక్లియస్సే ఉండకపోతే దాని చుట్టూ అల్లుకునేటువంటి కర్తవ్యాలు ఇలాంటివి ఏమీ ఉండవు కాబట్టి బాధితానువృత్తి ఉంటుంది వ్యవహారం ఉంటుంది కదా మరి జ్ఞాని కూడా భిక్షాటనము ఇవి చేస్తాడు కదా అంటే లోకదృష్ట్యా అది వ్యవహారమే తప్ప యథార్థమైన వ్యవహారం కాదు దాన్ని వ్యవహారాభాసము అని అంటారు సో ఇప్పుడు మీరు సినిమా చూస్తారు సినిమాలో మహాత్ముడు కనపడ్డాడు అనుకోండి ఆయన ఏదో వ్యవహారం చేస్తున్నట్టుగా ఉంటుంది అది వ్యవహారం కాదు అది తర్వాత మన నిజ జీవితంలో కూడా మహాత్ములు కనపడతారు వాళ్ళు ఏవో పనులు చేస్తున్నట్టుగా కనపడుతుంది వాళ్ళు ఏ పనులు చేయరు వాళ్ళు సాక్షి రూపంగా ఉంటారు కర్తృత్వం లేకుండా ఉంటారు ఆ పని మనము చేయొచ్చు కర్తృత్వం లేకుండా ఉండడం ఇట్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీ బడీ కాబట్టి తాను అకర్త అనే సాక్షి దర్శన సాక్షిగా నిలిచి ఉంటారు పెరిగి పనులబో నడుస్తూ ఉంటాయి వారి దృష్టిలో కర్తృత్వం ఏమీ ఉండదు అంతా మిథ్యాభూతమైన స్వప్న సదృశమైన జీవితం నడుస్తూ ఉంటుంది ఆ కళ ముందుకు వెళ్తూ ఉంటుంది సినిమా ముందుకు నడుస్తూ ఉంటుంది సినిమా ఆగిపోకర్లేదు కదా ఇప్పుడు సినిమా మిథ్యా అని తెలుసుకోవడానికి ఆపేసేయారా ఆపేక్కర్లా దాని అలా నడిపిస్తూ మనం మిథ్యా అని తెలుసుకుంటే అయిపోయా అలాగే జ్ఞాని యొక్క కానీ చూసేవాడికి చూసేవాడి అజ్ఞాని కదా వాడికి ఎవరనిపిస్తుందంటే వ్యవహారము అనిపిస్తుంది జ్ఞాని దృష్టి నుంచి అది వ్యవహారం కూడా కాదు నోపచార కథన ఆ విధంగా బాధితానువృత్తి చేత బాధితము అంటే అజ్ఞానము తత్కార్యములు నిషేధించబడినవి ఇప్పుడు ఏదైనా చిన్న ఘటన జరిగిందనుకోండి ఇప్పుడు చిన్న పిల్లవాడు ఇప్పుడు ఏదైనా బొమ్మ టాయి తీసుకొస్తారు పిల్లవాడికి ఆ పిల్లవాడు శ్రద్ధగా ఆడుకుంటూ ఉంటాడు అవి కింద పగిలిపోతుంది పగిలిపోతే పిల్లవాడు ఏడుస్తాడు తల్లిదండ్రులు ఏడవరు ఎందుకని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఇది ఇది విలువైంది కాదు వీడు అజ్ఞానం చేత దుఃఖిస్తున్నాడు అని తల్లిదండ్రులకు తెలుస్తూ ఉంటుంది కానీ పిల్లవాడికి తెలియదు కాబట్టి పిల్లవాడు దుఃఖిస్తాడు అంతే జ్ఞానికి అజ్ఞానికి సంబంధం అలాగే ఉంటుంది అజ్ఞాన సంసారంలో దుఃఖిస్తూ ఉంటాడు జ్ఞాని సంసారంలో ఉండే ఘటనలకి దుఃఖించడు ఎందుకని అదే అది మిథ్యాభూతమైనది ఎంతో సారమేమీ లేదు అని జ్ఞానికి తెలుస్తూ ఉంటుంది కాబట్టి జ్ఞానము దీన్ని బాధితానువృత్తి అంటారు అంటే ఆ ఘటనలు కనపడుతున్నా అవి నిషేధింపబడతాయి కాబట్టి ఇప్పుడు నెక్లెస్ కనపడుతూ ఉంటుంది కానీ అది యథార్థము అనుకున్న వ్యక్తికి దాని ముందు రాగము ఉంటుంది అది మిథ్యా బంగారమే సత్యము అనుకున్న వాడికి దాని ఎందు ఏ రాగము ఉండదు అలా జస్ట్ ఈ లీవ్ సిటీలో జ్ఞాని యొక్క పరిస్థితి అలాగే ఉంటుంది నేను ట్రై చేస్తున్నది ఏమిటంటే జ్ఞాని యొక్క జీవితము చాలా ప్రాక్టికల్ అని చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడు చిన్నపిల్లాడి యొక్క అజ్ఞానము పెద్దవాళ్ళకి లేనప్పుడు దేనితో చిన్నపిల్లవాడు దుఃఖిస్తాడో ఆ దుఃఖం పెద్దవాళ్ళకి లేకపోవడం మనకు అనుభవంలో ఉంది అలాగే పెద్దవాళ్ళ పెద్దవాళ్ళు అంటే వయస్సులో పెద్ద కదా వయస్సులో పెద్దవాళ్ళు కానీ జ్ఞానం ఉండదు అజ్ఞానము మహాత్ములకి ఆ జ్ఞానం ఉండదు ఆ అజ్ఞాని దుఃఖిస్తూ ఏ అంశం మీద అజ్ఞానం దుఃఖిస్తూ ఉంటాడో మహాత్ముడు దాని గురించి దుఃఖించని దుఃఖించడు పిల్లవాడికి తల్లిదండ్రులకి మధ్యనం ఉండే అంతరమే అజ్ఞానికి జ్ఞానికి మధ్యనం ఉంటుంది దట్ ఇది శాస్సింపుల్ వేస్తా దాన్ని బాధితాను వృత్తి అంటారు తాయి పగిలిపోయిందని పిల్లవాడికి తెలుస్తూ ఉంటుంది తల్లిదండ్రులకి తెలుస్తూ ఉంటుంది కానీ పిల్లవాడు ఆ జ్ఞానాన్ని పురస్కరించుకుని దుఃఖిస్తాడు అజ్ఞానం చేత ఆ అనుభవాన్ని పురస్కరించుకుని అదే అనుభవం తల్లిదండ్రులకు కూడా తెలుస్తుంది తాయి పగిలిపోయింది అని తెలుస్తూ ఉంటుంది కానీ వాళ్ళు దుఃఖించాలి అంతే ఎందుకంటే బాధితాలు వృత్తి ఆ పగిలిపోవడం అన్నది విషయం కాదు జీవితం కూడా అంతే ఇప్పుడు ధనాన్ని ప్రోగ చేసేవాడికి ధనంలో ఏదైనా హెచ్చు తగ్గులు తీవ్రమైనటువంటి వికారాలకు గురవుతాడు మానసికమైన వికారాలను పొందుతాడు హెచ్చు బట్టి హెచ్చు ఒక రకం వికారం అవుతుంది తగ్గు వస్తే ఇంకో రకం వికారం అవుతుంది కానీ ధనము వేడల నిర్లిప్తంగా ఉండేవాడు విరక్తునికి వికారాలు ఏమీ ఉండవు నిర్వికారంగా ఉండిపోతావు అదే దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ నోపచారథంచ సర్వాభిలాప విగత సర్వచింతా సముత్ సుప్రశాంత సకృజ్యోతి సమాధిరచలోభయ ఇప్పుడు ఇంతకుముందు బ్రహ్మను వర్ణించారు అది నపుషకలింగంలో వర్ణించారు అజమనిద్రమస్వప్నం ఇప్పుడు సర్వాభిలాప విగతాన్ని పుల్లింగంలో వర్ణించారు ఇప్పుడు అజమనిద్రమస్వప్నం అనే వర్ణన అది బ్రహ్మవర్ణనయా బ్రహ్మజ్ఞానివర్ణనయ ఒకటే రెండో ఒకటే తేడా ఏమీ బ్రహ్మజ్ఞాని వర్ణన బ్రహ్మజ్ఞాని అన్న బ్రహ్మన్న ఒకటే భవతి అలాగే సర్వాభిలాప అని పుల్లింగంలో ఉంది ఇది జ్ఞానివర్ణనయ బ్రహ్మవర్ణనయ రెండో ఒకటే నో డిఫరెన్స్ మరైతే అక్కడ నపంసకలింగం ఇక్కడ పుల్లింగం ఎందుకు అలా చెప్పారు అంటే ఈ లింగము అవివక్షితము జెండర్ అన్నది లాంగ్వేజ్లో ఉంటుంది లాంగ్వేజ్ని బట్టి మీరు ఒక జెండర్ని అధ్యారోపణించేయడమే తప్ప వాస్తవంలో జెండర్ ఈజ్ అవివక్షితము ఇప్పుడు సంపద ఉంటుంది సంపద సంపద అనే శ్రీహి అని కూడా అంటారు అది పుల్లింగమా స్త్రీలింగమా సంపద పుల్లింగం కాదే స్త్రీలింగం లింగ వివక్ష ఉండదండి కానీ సంస్కృత భాషలో దానికి స్త్రీలింగ శబ్దంగా దాన్ని వ్యవహరిస్తారు ఇలాంటివి ఇంగ్లీష్లోనూ ఉన్నాయి ఇంగ్లీషులో షిప్పుని స్త్రీలింగంగా వ్యవహరిస్తారు షీ సైల్డ్ అక్రాస్ ది ఓషన్ అంటాడు షిప్పు షీ ఏమిటి హరికేన్ను షీ ఏమిటి నేను చెప్పాను కదా లింగ వివక్ష ఉండదు అయినా ఏదో పదం వాడితే లింగం వస్తుంది పదం వాడితే మీరు సుప్తింగంతం పదం సుబంతం ఎప్పుడైతే పెట్టారో అయితే పుల్లింగం అవుతుంది లేకపోతే స్త్రీలింగం అవుతుంది లేకపోతే నపుం స్త్రీలింగం అవుతుంది ఏదో ఒక లింగం అవ్వాలి లింగము కాకుండా పదం ఉండదు కాబట్టి ఆ లింగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదు దార్శనిక దృష్టికోణంలో లింగము అవివక్షితము పురాణ దృష్టికోణంలో లింగము రియల్ అంత డిఫరెన్స్ ఉంటుండే దర్శనాలకి పురాణానికి అంత తేడా ఉంటుంది నేను దర్శనాలు పురాణాలు అంటూ ఉంటాను మీరు అనుకోవచ్చు స్వామీజీకి ఏవో కొన్ని చేతస్తాలు ఉన్నాయి లేని మీరు అనుకోవచ్చు యు మే టేక్ ఇట్ లైక్ దాట్ అండ్ యు మే టేక్ ఇట్ ఈజీ అండ్ ఆల్సో యూ మే రిజెక్ట్ ఇట్ ఆల్సో యు మే జస్ట్ ఇగ్నోర్ ఇట్ అది యూ మే ఈవెన్ పూ అంటే ఏంటి ఏదో మాట్లాడతాడు లేని కూడా మీరు అనుకోవచ్చు బట్ దట్ ఈస్ ది ఫ్యాక్ట్ ఏమన్నా సత్యం ఇప్పుడు ఉన్నది మంచిది సో కాబట్టి బ్రహ్మకి బ్రహ్మజ్ఞానికి ఈ పున్నింగము నపుషలింగము ఈ ఇష్యూ ఏమీ లేదు ఇంతవరకు అజం అనిద్రమో నపుషలింగాలు చెప్పాం ఇప్పుడేమో పుల్లింగంలో పడిపోయాం సర్వాభిలాప విగత ఈ జ్ఞానికి అసలు మాట్లాడడానికి సందర్భమే ఉండదు జ్ఞాని మాట్లాడ్డు ఏం మాట్లాడ్డు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు జ్ఞానిలో పుస్తకం మేము ఇక్కడ ఇంత అక్కడి నుంచి అరగనుంచి దెబ్బలాడుకుంటున్నాం నువ్వేం మాట్లాడవంటే ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడు ఏం మాట్లాడు సపోజ్ ఈ దెబ్బలాటిని జాన్ని ఎత్తిమీద వేసే ప్రయత్నం చేశారనుకోండి జ్ఞానం ఏం మాట్లాడడం రెస్పాన్సిబుల్ స్పీక్ ఏమా మాట్లాడవు మోసం చేస్తున్నావా అన్నాడు అనుకోండి ఏం మాట్లాడడా మూగివాడవా అన్నాడు అనుకోండి దానికి ఏం ఏదైనా మాట్లాడాల్సి వచ్చిందనుకోండి మాట్లాడతాడు సో సర్వాభిలాప విగత ఇక్కడ ఆనందగిరి ఏమంతశాడు అంటే విద్వాన్వ బ్రహ్మేతి అంగీకృత్య ప్రకృతం బ్రహ్మ పుల్లింగత్వ నిర్దిశక అని దర్శ ఎంత బాగా సో చూడండి అది అంటే లింగభేదం లేదు జ్ఞానికి బ్రహ్మకి తేడా లేదు అని అన్ని విషయాలని కంబైన్ చేసి రాశాడు అవతారిత మంచిది సో జ్ఞానికి ఊరికే మాట్ ఏమీ మాట్లాడడానికి ఉండదు వద వదతాం వాదినాం వై వివాద సంవాద భువో వదంతి ఇప్పుడు మీరు నేను మీకు లోకల్ ఎగ్జాంపుల్ ఇస్తాను వీడి పిలుస్తాడు ఈ టీవీ వాడు పిలుస్తాడు పిలిచి కూర్చోబెడతాడు ఒక హేతువాదిని కూర్చోబెడతాడు ఒక టెంపుల్ వాడిని కూర్చోబెడతాడు ఒక బాబా భక్తుడిని కూర్చోబెడతాడు ఈ ముగ్గురిని వీళ్ళ ముగ్గురు కూడా ఏదే పాయింట్ మీద అగ్రి ఆ టెంపుల్లో ఆయన ఏమంటాడంటే ఆయన ఒక మోరల్ హై మోరల్ స్టాండ్ తీసుకుంటాడు ఆయన చిలుకూరాయిని తీసుకొచ్చారు వాళ్ళ బ్రదర్ ఎవరు అక్కడ ఉండే పూజారి గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు బాబా గురించి అడుగుతున్నారు బాబాలు ఉన్నారు కదా ఈ మధ్యన బాబాల మీద పడ్డారు అదో ఎగ అంతే బాబాలు కూడా కొంచెం దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండడం మంచిది బాబాలంటే సన్యాసులు కూడా కొంచెం కాషస్గా ఉండాలి పరిస్థితి ఎలా ఉందంటే కొంచెం మీరు ఈ పాటికి కషాయాలు పక్కన పెట్టి తెల్లబట్టలు కట్టుకుని బతికిస్తే తేలికన్నట్టుగా ఉండదు ఎందుకంటే వీళ్ళు దే ఆర్ విప్పింగ్ అప్ పాపులర్ సెంటిమెంట్ ఎగెనెస్ట్ ది సన్యాసీస్ ఒకప్పుడు అలా కూడా చేస్తున్నారు అలాగే విప్పప్ చేసి పెట్టినప్పుడు అలా మీరు రోడ్డు ముందు నడిచి వెళ్తూ ఉంటారనుకోండి వాడు అరే వీడు ఎవడో దొంగ సన్యాసం ఉంటాడు రాని వాళ్ళు రాళ్ళు అవి రుగినా మీరు ఆశ్చర్యపడక్కర్లే కాబట్టి వాతావరణం ఏం బాగోలేదు అందుకోసం ఓ తెల్ల పంచు ఒకటి కట్టుకుని తెల్ల షర్ట్ ఒకటి పుధాన్ని వేసుకొని లేచకపోతుంటే ఇప్పుడు రంగుని బట్టే ఉండదు కదా అలా కూడా చేయొచ్చు తప్పేనా ఓకే అది వేరే టాపిక్ ఈ ముగ్గురిని కూర్చోబెట్టాడు ఇప్పుడు బాబా ఈ బాబా భక్తుడు అంటాడు బాయ్ బాయ్ అని బాబా భక్తుడు ఈ పూజారి గారు పోనా హేతువాది అక్కడ ఉన్నాడు వాడు నాస్తికుడు నాస్తికుడిని మనం ఎదురిద్దాం ఇంట్లో కలిసే ఆయన దానికే ఒప్పుకోడు ఆయన ఏమంటాడంటే చూడు నేను పూజారిని నేను పూజ ఆయన పండితుడైన పూజారి మామూలు పూజారి కాదు మామూలు పూజారి రావాలంటే దానికి రాడు పండితుడైన పూజారి నా దృష్టిలో దేవుడు అంటే ఇక్కడ విగ్రహం ఉన్నది దేవుడు వైకుంఠంలో ఉన్నాడు మళ్ళీ ఇంకా మనిషి దేవుడు కాడు అని ఈ హేతువాది అంటాడు బాబా దేవుడు ఎలా అవుతాడని వీళ్ళ ముగ్గురు దెబ్బలాడుతూ ఉంటారు దీంట్లోకి ఆత్మస్వరూప విచారం చేసి వాడు దాంట్లో ఏ రకంగా ప్రవేశించగలుగుతాడు ఏ ఎలా ప్రవేశిస్తాడు ఏ ఫౌండేషన్ మీద ప్రవేశిస్తాడు ఏ పాయింట్ తోటి ప్రవేశిస్తాడు ఎవళ్ళని సపోర్ట్ చేస్తాడు ఎవళ్ళని అపోర్ట్ చేస్తాడు ఈ బాబా భక్తుడిని సపోర్ట్ చేద్దాం అంటే వాడు మూర్ఖుడు వాడిని ఏమిటి సపోర్ట్ చేస్తారు మీరు వాడికి ఏం తెలియదు ఇప్పుడు ఇలా ఇల్ల అని రెండు విభూతి రేఖలు పడేప్పుడు అయిపోయే అనుకుంటాడు వాడికి ఏం సపోర్ట్ చేస్తారు వాడిని తర్వాత ఈ పూజారిని ఏం సపోర్ట్ చేస్తారు హౌ విల్ యూ సపోర్ట్ ది పూజారిని ఆత్మవిచారం చేసేవాడు యూ కెనాట్ సపోర్ట్ హిమ్ యూ కెన్ సింపతైజ్ విత్ హిమ్ బట్ యు కెనాట్ సపోర్ట్ హిమ్ ఈ హేతువాది ఉంటాడు వాడిని సపోర్ట్ చేయకూడదు వాడు కొన్ని మంచి పాయింట్లు చెప్తూ ఉంటాడు అయినా వాడిని సపోర్ట్ చేయకూడదు ఎందుకంటే వాడు మంచి పాయింట్లని ఒక ధర్మానికి ఒక మతానికి విరుద్ధంగా ఉపయోగించి వాడు ఆయుధం కింద వాడుకుని వీళ్ళని చెండాడే ప్రయత్నంలో ఉంటాడు వాడు వాడిని సపోర్ట్ చేయకూడదు వాడు చెప్పింది కరెక్ట్ అవుతుంది అయినా కూడా మాట్లాడకూడదు ఓసారి నేను అటువంటి పరిస్థితుల్లో పడ్డాను వాడు కరెక్ట్గా చెప్పాడు చెప్పి ఏమన్నా మీరు చెప్పండి దీని అభిప్రాయం ఏమిటాను నేనేం మాట్లాడలేదు అదిగో ఆయన మాట్లాడటం చూడు ఆయన సపోర్ట్ ఎస్ అన్ను కూడా అంటలేదు నో అని కూడా అంటలేదని వాడు హీ వాజ్ అన్హ్యాపీ బికాజ్ హీ వాంటెడ్ ఎస్ ఫ్రమ్ మీ నేను ఎస్ అనలేదు కాబట్టి వదతాం వావి వాదినాం వై వివాద సంవాద భువో భవంతి అని భాగవతంలో ఉన్నారు అలా వాగుతుంటే మాట్లాడుతుంటే వాదం ఏర్పడుతుంది ఉడితే ఎక్కువగా మాట్లాడడం ప్రారంభిస్తే దాని నుంచి వాదం నిర్మాణం అవుతుంది వాదం అంటూ ఒకసారి వచ్చేప్పటికీ సంవాద వివాద భువో భవంతి దెర్ ఈజ్ రీజన్ ఫర్ టూ పీపుల్ టు అగ్రీ ఆన్ సంథింగ్ And there is again reason for two people to disagree on something. Vivadah means disagreement. Samvadah means the agreement. Run it because there is a reason. What is happening? Vadulakum. Vadatam vadinam. Alla vakkun to poeta vadulakumta itappahit one to be. Dhyanulakum undabu. Dhyanulu yeyami mahtla atarau. They just keep quiet. You know, there are a few things. There are a few things. There are a few things. There are a few things. There are a few things. There are a few things. There are a few things. ప్రజలు దబడుకుంటున్నారు ఏదో ధర్మానికి సంబంధించింది అప్పుడు నన్ను అడిగారు హౌ డు యూ సేన్ నేనున్నాను నో కామెంట్ అన్నాను నేను అలా కూడా అనుకున్నా ఉండాల్సిందే ఏదో నన్ను పుష్ చేస్తే నో కామెంట్ అన్నాను అంటే వాళ్ళలో ఒక ఆయనకి చాలా కోపం వచ్చింది నో కామెంట్ అంటావు మరి మరి నువ్వు నువ్వేం చేస్తావు నువ్వేం చెప్తావు నేను చెప్పాను క్లాసుకు రెండు అని చెప్పాను ఆవేళ అక్కడే ఉపన్యాసం ఉంది ఆ ఉపన్యాసానికి రండి లేకపోతే క్లాస్కి రండి ఇది చూసి హౌఆర్ యూ గోయింగ్ టు టాక్ విత్ దీస్ పీపుల్ ఎందుకంటే ఈ బాబా సపోర్ట్ ఉంటాడు చూసారా అతను ఏవో కొన్ని కరెక్ట్ చెప్తాడు కొన్ని తప్పు చెప్తాడు ఈ పూజారి గారి యొక్క కొన్ని ఆస్పెక్ట్స్ కరెక్ట్గా ఉంటాయి కొన్ని తప్పు ఉంటాయి ఈ హేతువాది రీజన్స్ అన్నీ కరెక్ట్గా చెప్తాడు దాన్ని ఉపయోగించే విధానం తప్పుగా ఉంటుంది ద్వేషంతో మాట్లాడతాడు సో ఈ విధంగా ఉంటాయి అదొక వెరీ క్లమ్జీ అట్మాస్ఫియర్ ద్వేషపూర్ణంగా ఉంటుంది దాంట్లో ప్రవేశించి మీరు ఎవరిని సపోర్ట్ చేయడానికి వీలు ఇంకా చేతనే సంసారం అంటే ఇలాగే ఉంటుంది సంసారంలో మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు భార్య భర్త బావుబరది ముగ్గురు కలిసి దెబ్బలాడుకుంటున్నారు ఎవరిని సపోర్ట్ చేస్తారు లేదా డబ్బుల గురించో ఆస్తి గురించో లేకపోతే నగల గురించో బంగారం గురించో దెబ్బలుంటూ ఉంటాను పావలా కోసం దెబ్బలాడుకుంటారని దీంట్లో ఉంది ఉద్దమగీతలో ఉంది పావల కాకిణీ అంటారు పావలాది సంస్కృతంలో ఈ కాకిణీ అనే పదాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది కాకిణీ అని హిందీలో సంస్కృతంలో ఉంటుంది దాన్నేమో డిక్షనరీల్లో చూస్తే ఏదో అర్థాలు ఇస్తాడు గీతాప్రసాద్ అఖండానందజ ఏమో కౌడా అని ఆయన అనువాదం చేశారు కానీ కానీ కానీ తెలుగులో పావలా కోసం నిబలాడుకుంటారు అని నానుడి ఉంది కానీ కోసం నిబలాడుకుంటారని లేదు పావలా కోసం నిబలాడుకుంటారని ఉంది అందుకోసం నేను పావలా రాశాను ఈ రోజుల్లో కానీ లేవు పావలాలే లేవు కానీ కూడా పావలాలో వన్ ఫోర్త్ పావుల అనాలో వన్ ఫోర్త్ అనా పావులాలో వన్ ఫోర్త్ రూపాయి పావ పావుల రూపాయిలో వన్ ఫోర్త్ కాకినీ ఎనీవే జనులు దెబ్బలు అడుగుంటారు ధనం కోసం దెబ్బలు అడుగుంటారు యు కెనాట్ ఎంటర్వే యు కెనాట్ సపోర్ట్ ఎనీబడి దెబ్బలు అడుకోకుండా రా అని చెప్పాలి కలిసి ఉండండి మేము కలిసి ఉండము అయితే ప్రశాంతంగా ఫ్రెండ్లీగా విడిపోండి అని చెప్పాలి అని మనం నోరు ఊరికే మీకు సంసారంలో ఉండే ఇబ్బందులు మీకు తెలియనివేం కావు సర్వ అభిలాప విగత ఎందుకంటే ఇంట్లో న్యాయాన్ని సపోర్ట్ చేయాలి అన్యాయాన్ని సపోర్ట్ చేయాలి ఇవన్నీ కూడా ఇలాంటి మాటలన్నీ వ్యర్థం ఇంట్లో న్యాయాన్యాలు ఏమి ఉండవు ఇప్పుడు సినిమా తెర మీద యుద్ధం జరుగుతూ ఉంటుంది హీరోకి వెలన్కి మీరు హీరోని సపోర్ట్ చేయాలంటే వైషుడ్ ఐ సపోర్ట్ ఐ కీప్ కాయిట్ అండ్ వాచ్ ఇట్ అండ్ బీ డన్ విత్ ఇట్ దాంట్లో సపోర్ట్ చేసేది ఏమి ఒకప్పుడు ఏం చేస్తా మామూలుగా రూల్ ఏమంటే ధర్మం ఎగ్గింది చూపించాలి అదో పద్ధతి ఒక పద్ధతి కానీ ఈ మధ్యకాలంలో వాడు ధర్మాన్ని ఎగ్గిందని చూపించడు వాడు ధర్మం పాటించి వాడిని అవమానపరిచి సినిమా అలాగే ట్రెండ్ నడిపిస్తాడు ధర్మాన్ని ఎగ్గిందని చూపించడు లాస్ వేగాస్లో ఒక పబ్లిక్ డిస్ప్లే షో ఉంటుంది ఆ షోలో పైరైడ్స్ అంటే సముద్రపు దొంగలు ఒక వర్తకుని షిప్పును అటాక్ చేసి దాన్ని ముంచేసి దాంట్లో ఉన్న ధనాన్నంతని తీసుకుని పారిపోతారు అది షో అది వాడు చాలా డ్రామాటిక్గా రియల్ సీన్గా చూపిస్తాడు అక్కడ చిన్న సముద్రం లాంటి సీన్ అది చూపిస్తాడు దీంట్లో పైరట్స్ నెగ్గుతారు అంటే దొంగలు సముద్రపు దొంగలు విజయాన్ని సాధిస్తారు ఆ పాయింట్ మీద క్లోజ్ అవుతుంది అది అది ఎలాగండి హౌ కెన్ యూ డూ దట్ అంటే దిస్ ఈజ్ లాస్ వేగస్ ఇట్ ఈస్ సిన్ సిటీ దాని పేరు సిన్ సిటీ అంటారు లాస్ వేగస్లో పైరట్సే నెగ్గుతారు న్యాయంగా ఉన్నవాడిని ఎగ్గడం అది లాస్ వేగస్ అది ఆ సంస్కారం ఉంటుంది కాబట్టి అది మీకు ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పాను మామూలుగా ఇప్పుడు మన మన నవలల్లోనూ సినిమాల్లోనూ ఈ మధ్యకాలంలో వచ్చే వాటిల్లో ధర్మానికి పా ధర్మానికి బద్ధుడే జీవించేవాడిని అవమానపరిచి విధంగా రాస్తారు ఆయన ఎవరో ద్రౌపది నవలు రాశారు ఆ ద్రౌపదిని ఒక దుష్టురాలుగా చిత్రించే ప్రయత్నం చేస్తూ రాశారు దానికి సాహిత్య అకాడమీ అవార్డు ఇస్తున్నారు అవార్డు ఇచ్చారో ఇస్తున్నారో ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఇచ్చారో ఇచ్చారు సో ఇలా ఉంటాయి కాబట్టింట్లో ధర్మం పక్షాన నిలబడి అధర్మానికి ఎగ్నస్ట్గా కానీ అధర్మం పక్షాన నిలబడి ధర్మానికి అగ్నిస్ట్గా కానీ మీరు ఒక స్టాండ్ తీసుకుని యుద్ధం చేయాలని యు ఆర్ వెల్కమ్ ధర్మం పక్షాన నిలబడి అధర్మానికి ఎగ్నెస్ట్ గానే చేయాలి ఇంకో రకంగా చేయకూడదు యు ఆర్ వెల్కమ్ టు డూ దాట్ బట్ ఇఫ్ యూ వాంట్ టు రైజ్ అబౌ దాట్ ఆత్మనిష్టలో ఉండాలి అనుకుంటే యు ఆర్ మోర్ దాన్ వెల్కమ్ యు ఆర్ వెల్కమ్ దేర్ యు ఆర్ మోర్ వెల్కమ్ హియర్ బికాస్ ఇక్కడ సర్వాభిలాప విగత సర్వ చింతా సముత్ ఇప్పుడు మహాత్ములు ఎక్కడికో వెళ్తున్నారు వెళ్తుంటే ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు దాంట్లో ఒకడు ఆ మహాత్ముని అడిగారు మహాత్మాజీ నేను ధర్మం మాట్లాడుతున్నాను ఆయన అధర్మాన్ని సపోర్ట్ చేస్తున్నాడు మీరు ధర్మం పక్షాన ఉండి నా పక్షాన నేను ధర్మం మాట్లాడుతున్నాను నా పక్షాన మీరు ఉండి మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి అని అడుగుతాడు అంటే మహాత్ముడు ఏమని చెప్తాడంటే చూడు ధర్మాన్ని సపోర్ట్ చేసే నీ హృదయంలోను అధర్మాన్ని సపోర్ట్ చేసే వాడి హృదయంలోను ఏ ఆత్మ చైతన్యమగలదో అదియే నేను అని చెప్పాను కాబట్టి నేను దేన్ని సపోర్ట్ చేయను భాగవతంలో ఉద్ధవుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు గుణదోషములను ఉన్నాయి కదా వాటి వ్యవస్థ గురించి నే అభిప్రాయం ఏమిటో అని అడుగుతాడు అంటే ఆయన ఏమని చెప్తాడంటే శ్రీకృష్ణుడు గుణదోష దృషిర్దోష అంటే కో గుణ కో దోషహా అని అడుగుతాడు అన్నమాట అయితే ఆయన రిప్లై ఏమంటాడంటే గుణదోష దృషిర్దోష గుణస్తూభయవర్జిత అంటే ఇది గుణము ఇది దోషము అనే విభాగం చేసి చూడడమే దోషం ఈ గుణము దోషము అనే విభాగానికి అతీతంగా రెండింటికి అతీతంగా ఉండడమే గుణం అని చెప్పేదాగా గుణస్తు ఉభయవర్జిత లక్షణం గుణదోషయోహ ఇది గుణదోషముల యొక్క లక్షణం నీకు అన్ని పరిస్థితులని పరిగణన చేసి సంగ్రహంగా చెప్తున్నాను అని ఇంకో పదం ఉంది ఇది గుణదోషముల యొక్క లక్షణము గుణదోషదృషి దోష గుణస్థోభయవర్జిత ఏమన్నా కాకినాడలో ఆ పుస్తకావిష్కరణ అయినప్పుడు మంచి విద్వాంసులు ఉన్నారు స్టేజ్ మీద ఆయన ఈ శ్లోకం కోట్ చేశారు ఉద్ధవ గీత మీద శరాక్ రఘునాథ మంచి విద్వాంసులు కాబట్టి మహాత్ములు గుణదోషదృష్టిగా అతీతంగా ఉంటారు ఉభయవర్జితులై ఉంటారు కాబట్టి ఇప్పుడు గుణదృష్టో దోషదృష్టో ఉంటే దర్ ఇస్ సంథింగ్ టు సే చెప్ మాట్లాడడానికి అవకాశమే ఉండదు సైలెంట్గానే ఉండిపోతారు సర్వ చింతా సముత్ జ్ఞాని అన్ని రకముల చింతల నుండి అతీతంగా ఉండిపోతాడు చింతలంటే ఆలోచనలు దుఃఖాలను అంటే ఎలాగంటే సుఖము దుఃఖము అనేవి మనుష్యుల జీవితాలని చాలా బలంగా ప్రభావితం చేస్తాయి సుఖము ఒక ఉల్లాసాన్ని కలిగిస్తుంది దుఃఖము చాలా కృంగదీస్తుంది అని చెప్పి మనిషి సుఖాన్ని కోరుకుంటాడు దుఃఖాన్ని పరిహరించడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు మొత్తానికి మనిషి యొక్క సకల ప్రవృత్తి కూడా అంటే జీవించి ఒక జీవితకాలంలో చేసే ప్రవృత్తి కూడా ఈ సుఖ దుఃఖములు ఈక్వేషన్ మీద బేస్ అయి ఉంటుంది అంటే సుఖం కావాలి దుఃఖం అక్కర్లేదు డబ్బు సంపాదించి దేనికి సుఖం కావాలి దుఃఖం దూరంగా పోవాలి పవర్ దేనికి సుఖం కావాలి దుఃఖం దూరంగా పోవాలి భోగ సామాగ్రి తర్వాత ఇల్లు వాకిలి భార్య పిల్లలు ఇవన్నీ దేనికి దుఃఖం దూరంగా పోవాలి సుఖం కావాలి అందుకోసం మనిషి వీటిని అన్నింటినీ పెట్టుకుంటాడు కాబట్టి ఓ స్టేజ్ వస్తుంది ఇవి ఏమీ కూడా ఉపకరించవు అని వీటికి అభిప్రాయం కలుగుతుంది వీటన్నింటినీ పెట్టుకున్నాక కలుగుతుంది ముందు ముందు కలిగితే కొంత టైం సేవ్ అవుతుంది ఎఫర్టు అలాగలగదు జీవితం అలాగే వెళ్తుంది అంతే ఇవన్నీ పోగేసుకున్న తర్వాత వీడికి తెలుసొస్తుంది పశ్చాత్ బుద్ధయ విప్రాహ్ పశ్చిమ బుద్ధయ వీళ్ళు ఆఫ్టర్ ది ట్రూతే తెలుసుకుంటారు తప్ప ఆఫ్టర్ ది ఈవెంట్ తెలుసుకుంటారు తప్ప ముందు తెలుసుకోలేరు ఆ స్టాక్ కొలాబ్స్ అయిపోయిన తర్వాత నేను ముందే అనుకున్నాను అంటాడు కొలాబ్స్ అయిపోయిన తర్వాత ముందే అనుకుంటే మరి ఇంకా ఎందుకు గట్టి పెట్టినట్టు సో కాబట్టి ఈ సుఖదుఖములు దీని ఈ సమస్య పరిష్కారం అయ్యింది ధనం పరిష్కరించదు సుఖం కావాలి దుఃఖం పోవాలి ధనం వల్ల అలా అవ్వట్లేదు ధనం వల్ల ఏమవుతుంది సుఖం పోతుంది దుఃఖం వస్తుంది రివర్స్ భోగాలు భోగ సాధనాలు పెట్టుకుంటారు భోగ సాధన మనం ఏం చేస్తాం ఎలక్ట్రిసిటీ పెట్టించుకుంటాం టీవీ పెట్టుకుంటాం రిఫ్రిజిరేటర్ పెట్టుకుంటాం అవునండి దేనికోసం పెట్టుకుంటాం సుఖం కోసం పెట్టుకుంటాం కానీ మనకేం లభిస్తుంది దుఃఖం లభిస్తుంది ఎందువల్ల ఎలక్ట్రిసిటీ పోతుంది టీవీ పనిచేయదు రెఫ్రిజరేటర్ పనిచేయదు అప్పుడు మీకు వెంటనే ఏం కలుగుతుంది దుఃఖం కలుగుతుంది మా చిన్నప్పుడు మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు మా పక్కింట్లో ఎలక్ట్రిసిటీ ఉండేది ప్రభుల వారింట్లో మాకు ఈ దుఃఖాలు ఏమీ అనగా మేము ఇలాంటి దుఃఖాలుంటాయని కూడా తెలియదు నిజంగా ఇలాంటి దుఃఖాలు ఉంటాయని తెలియని కూడా తెలియదు ఆ రోజుల్లో దోమలు ఉండేవి దోమలు ఉంటే మేము ఏం చేసేవాళ్ళం అంటే ఈత ఈత కొమ్మ ఒకటి కోసి సూదితో దాన్ని ఇలాగా ఈ నెల కింద చేసి దాన్ని ఒక కుచ్చి కింద చేసుకుని చేతో పట్టుకునేవాళ్ళం ఇలా ఇలా అనుకోవడం ఒంటి మీద పడితే అది వేయడం పోతున్నాం అండ పడుకుని నిద్రపోవడం సుఖ దుఃఖ పరిష్కారం అయిపోయింది అక్కడితో కానీ ఎలక్ట్రిసిటీ పెట్టుకుని టీవీ పెట్టుకుని రెఫ్రిజిరేటర్ కూడా పెట్టుకుని మేము సుఖం అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము అంటే ఎలక్ట్రిసిటీ పోతుంది ఇప్పుడు ఇక్కడ రెండు గంటలు పోతుంటేనే మీరు ఇంత దుఃఖం అనుభవిస్తున్నారు పల్లెటూళ్ళలో పది గంటలు పోతుంది మీరు ఇమాజిన్ ఇమాజిన్ కాబట్టి వీడు సుఖ దుఃఖముల ఈక్వేషన్ పరిష్కారం చేయలేడంతే వీడు వల్ల కాదు వివాహం చేసుకుంటాడు దేనికోసం సుఖం కోసం ఏం పొందుతాడు దుఃఖాన్ని పొందుతాడు పిల్లల్ని కంటాడు సుఖం కోసం పిల్లల వల్ల సుఖపడ్డవాడిని ఒకటి చూపించండి నాకు మీరు ఇంతవరకు దుఃఖాన్ని పొందుతాడు మనిషి ఏదో పిస్తూ సుఖం వస్తుంది సుఖం రాదు వచ్చిందని వీడు భ్రమపడతాడు ఎందుకంటే సుఖం రాలేదు అనుకుంటే వీడి అజ్ఞానాన్ని వీడు జ్ఞానం అని అహంకారం అడ్డొస్తుంది కాబట్టి ఈ సుఖ దుఃఖముల ఈక్వేషన్ని సంసారి పరిష్కరించలేడు ఆ సుఖ దుఃఖముల బర్ధన్ కింద నలిగిపోతూనే ఉంటాడు తర్వాత పూజలో ఇవి చేస్తాడు దేనికోసం చేస్తాడు పూజలు భాగవతంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి తల తిరిగిపోతుంది శ్లోకం ఇప్పుడు కామ్యకర్మలు చేస్తారు నేను కామ్యాన్ని నేను యాడ్ చేశాను కామ్య ఎందుకంటే మరీ కర్మను అలా తీసిపరేయకూడదులేని కామ్యాన్ని యాడ్ చేశాను కామ్య దాంట్లో ఏమన్నారంటే కామ్యకర్మలు చేస్తున్నాడు ఒకడు ఇంకొకడు ఏ కర్మలు చేయట్లేదు ఈ కామ్యకర్మలు చేస్తున్నవాడు దుఃఖాన్ని అనుభవిస్తున్నట్టు ఏ కర్మలు చేయకుండా ఉన్నవాడు సుఖాన్ని అనుభవిస్తున్నట్టు మనకు అనుభవం కలుగుతోంది దీన్ని బట్టి మరి ఎలా నిర్ధారిస్తారు కామ్యకర్మలు చేస్తే సుఖం వస్తుందని హవర్ యూ గోయింగ్ టు డిసైడ్ అని అంటారు భాగవతంలో అడుగుతారు ఇటువంటి క్వశ్చన్స్ మామూలుగా ఎవళ్ళు రేస్ చేయరు కానీ తత్వశాస్త్రం ఉన్నదో మరి రేస్ చేస్తారు ఉద్ధవగీతలో ఇలాంటివే రేస్ చేస్తారు పీపుల్ డోంట్ వాంట్టు రేస్ సచ్ క్వశ్చన్స్ నేను అప్పుడప్పుడు రేస్ చేసేవాడిని రేస్ చేస్తే మళ్ళీ ఎవరైనా ఏదైనా అనుకుని పోతారో అని మానేసేవాడిని నేనేమైనా రేస్ట్ చేసేవాడిని అంటే జాతకాల గురించి పట్టించుకోని వాడు దుఃఖపడుతున్నాడు జాతకాలో జాతకాలో అనే వాటిని మోసుకుంటూ తిరిగేవాడు దుఃఖపడుతున్నాడు క్యా ఫరక్ పడతా హె యు టెల్ మీ వాట్ డిఫరెన్స్ ఇట్ కే నాకు అలా అనుభవం కలిగింది ఐ హవ్ సీన్ బోత్ Uh, I have seen both kinds of people. They also have tension, or fear and pain. Either. So what does it prove? That's why it's very interesting. The Sukhdukhar equation is very interesting. They said that the in the Gathe, they said that in the Gathe, they said that in the Gathe, they said that in the Gathe, they said that in the Gathe, లోకంలో ప్రచారంలో ఉన్న మార్గాలన్నీ ఎలా ఉంటాయంటే సుఖాన్ని పట్టుకో దుఃఖాన్ని దూరంగా పెట్టు అనే విధంగా ఉంటాయి భగవద్గీతలో ఏమని చెప్పారంటే రెండింటినీ కూడా సమంగా యాక్సెప్ట్ చేయమని చెప్పారు మొట్టమొదటి తితిక్ష అంటే స్వీకరించడం సహనంతో స్వీకరించమన్నారు క్రమంగా వాటికి అతీతంగా పోమని చెప్పారు ముందు సమత్వం సమ సుఖం ముందు తితిక్ష అంటే సహించు అంటే దుఃఖం మంచిది కాదు సుఖం మంచిది అనే భావం ఉన్నప్పుడు సహించాల్సి వస్తుంది సహించు ఎందుకంటే దుఃఖం ఇష్టపడం కదా కాబట్టి సహించు దాన్ని దాంతో క్రమంగా ఆ డిఫరెన్స్ తగ్గుతుంది దుఃఖం అంత దుఃఖం అనిపించదు సుఖం అంత సుఖమో అనిపించదు కొంతకాలానికి మనస్సులో ఆ ఈక్వేషన్ సెట్ అయినప్పుడు ఎలక్ట్రిసిటీ వస్తే పెద్ద సంతోషపడిపోయేది లేదు పోయినప్పుడు పెద్ద దుఃఖపడిపోయేది లేదు మోరార్లస్ ఈక్వల్ అయిపోతాడు ఆ సమత్వం వస్తుంది అల్టిమేట్లీ హీ ట్రాన్సెన్స్ బోత్ సుఖ దుఃఖములను అతిక్రమించేస్తుంది అంత అది మార్గం యు ట్రాన్సండ్ బోత్ ఐ టెల్ యూ మీరు ఎంతకాలమైతే ఏదో పేరు పెట్టి ధనం ద్వారా రాజకీయ అధికారం ద్వారా కామ్య కర్మల ద్వారా పూజల ద్వారా తపస్సు ద్వారా మీరు ఏ ఏ ఉపాయం స్వీకరించినా సుఖాన్ని పట్టుకుంటాను దుఃఖాన్ని దూరంగా నెట్టేస్తాను అని అంటున్నంత కాలము యు విల్ ఫెయిల్ మెషరబ్లీ యూ విల్ నెవర్ సక్సీడ్ ఇన్ దట్ ఎఫర్ట్ అది సక్సెస్ అవ్వదు అది మీరు ఏం చేసినా సక్సెస్ కాదు అలా కాకుండా సుఖాన్వేషణని విధిలిపెట్టేసి దుఃఖం వచ్చినా అభ్యంతరం లేదు వేసవి కాలం వచ్చినా నేను పట్టించుకోను నేను స్వీకరిస్తాను ప పని కట్టుకుని ఈ భోగం కావాలి అనే ప్రయత్నం నేను చెయ్యను అంటే స్ప్లెషర్ సీకింగ్ అవాయిడింగ్ ది పెయిన్ అని రెండు ఎఫర్ట్సే అవాయిడింగ్ ఈజ్ అ పెద్ద ఎఫర్ట్ దానికి దూరంగా పోవడానికి పెద్ద ఎఫర్ట్ ఈ రెండూ నేను చేయను అని ఎవడైతే అంటాడో వాడు చాలా శీఘ్రంగా సుఖదుఖముల బంధం నుంచి బయటపడిపోతాడు అప్పుడేమవుతుంది అన్ఇంటరప్టెడ్ హ్యాపీనెస్లో ఉండిపోతాడు ఆనంద స్థితిలో ఉండిపోతాడు అది జ్ఞానం సర్వ చింతా సముర్థిత జ్ఞాని ఎప్పు ఎప్పుడు కూడా పూర్ణమైన ఫీలింగ్లో ఉంటాడు అయామ్ ఫుల్నెస్ అంటే అలా చెప్పడు ఐఎమ్ ఫుల్నెస్ ఐఎమ్ ఫుల్నెస్ ఫుల్నెస్ అని చెప్పడు అలా అనుకోడు కూడా ఐమ్ ఫుల్నెస్ ఐఎంఫుల్నెస్ అని అనుకోడు అంటే అర్థం ఏంటి నాకు ఇది కావాలి నాకు అది కావాలి నాకు ఇది లేదు నాకు అది లేదు అనే భావములు జ్ఞాని యొక్క హృదయంలో ఉదయించనే ఉదయించవు దాన్ని బట్టి మీరేం కంక్లూడ్ చేసుకుంటారు అయిన పూర్ణుడు అని మీరు కంక్లూడ్ చేసుకోవాలి ఆకాశము నేను పూర్ణము అని అనుకోదు కానీ పూర్ణంగా ఉంటుంది సముద్రము నేను పూర్ణము అని పని కట్టుకునే అనుకోదు లేకపోతే పది మందికి చెప్పదు పూర్ణంగా ఉంటుంది మరి అదే నేను నా దగ్గర ఈ మహిమలు ఉన్నాయి ఆ మహిమలు ఉన్నాయని లోకానికి చెప్పేవాడు అజ్ఞానండంలో అభిప్రాయం ఇదే పూర్ణుడు చెప్పడు నేను పూర్ణుడనో అని చెప్పడు ఎవడైతే అపూర్ణుడో వాడే చెప్తాడు నేను పూర్ణుండవో అని ఎందుకంటే వాడికి తన మీద తనకి భ్రాంతి కలుగుతుంది నేను పూర్ణుడనని దాంతోటి ఇది పది మందికి చెప్పుకునేదాకా వాడి లోపల ప్రెషర్ ఉంటుంది దట్ ఓన్లీ షోస్ దట్ హీస్ నాట్ పూర్ నా జ్ఞాని అజ్ఞాని మరణానికి భయపడతాడు అవునండి ఏ జీవితానికి భయపడతాడు జీవితానికి భయపడతాడు రోజు భయపడుతూ జీవిస్తూ ఉంటాడు సో శోకస్థాన సహస్రాన్ని భయస్థాన శతాన్నిచ దివసే దివసే మూఢమావిశంతి నా పండితం మహాభారతం కాబట్టి అజ్ఞానికి తెల్లవారితే దుఃఖించాల్సిన సందర్భాలు పదొస్తాయి భయపడాల్సిన సందర్భాలు నాలుగు వస్తాయి అలాగా దుఃఖించాల్సి వచ్చినప్పుడు దుఃఖిస్తూ వాడికి దుఃఖించాల్సిన సందర్భాలు అలా వస్తూనే ఉంటాయి భయపడాల్సిన సందర్భాలు వస్తూనే ఉంటాయి అక్కడ దుఃఖపడుతూ ఉంటాడు ఇక్కడ భయపడుతూ ఉంటాడు అలా జీవిస్తాడు జ్ఞానికి దుఃఖించాల్సిన సందర్భమే రాదు అసలు భయపడాల్సిన సందర్భం అసలు రాదు కాబట్టి అజ్ఞాని మరణానికి భయపడతాడు జీవితానికి భయపడతాడు జ్ఞాని మరణానికి భయపడ్డు జీవితానికి భయపడదు రెండు కలుసు ఉంటాయి సుమండి అబ్బా నాకు జీవితం అంటే ఇష్టం అండి మరణం అంటేనే భయం అని మీరంటే అల్లా ఇట్ దర్క్ లైక్ దాట్ అది అంచేతనే జ్ఞాని ఉల్లాసంగా జీవిస్తాడు ఉల్లాసంగా చచ్చిపోతాడు అంటే మరణం దేహానికి అజ్ఞాని దుఃఖిస్తూ జీవిస్తాడు భయపడుతూ మరణిస్తాడు ఈ చర్చంతా ఎందుకంటే ఆ జ్ఞానం యొక్క మహి మహిమను తెలుసుకోవడం కోసం తెలుసుకుంటే ఏమవుతుంది మనకు వచ్చేస్తుంది వైఆర్ ఎలిజిబుల్ ఫర్ దాట్ మానవ జన్మలో మనకు ఎలిజిబిలిటీ ఉంది అందుకోసం ఈ చర్చ భాష్యకారులు ఏమంటారు చూద్దాము అనామకత్వ అనామకత్వాది ఉత్తార్థసిద్ధ హేతుమాహా ఏమంటే పరబ్రహ్మ నామరూపములు లేనిది అనామకము ఆది శబ్దం చేత అరూపకము అజము అనిద్రము అస్వప్నము అంటే ఇలా చెప్పారే దానికి హేతువేమి అభిలప్యతే అనేనాభిలాప వాణం అభిలాప అంటే వాగింద్రియము మాట్లాడేటువంటి ఇంద్రియానికి అభిలాపము పేరు వాక్ కరణం సర్వప్రకార్య అభిధాన తస్మాత్ విగత ఈ వాక్ ఇంద్రియము అన్ని విధముల అభిధానమునకు వాక్కు కరణము అభిధానము అంటే నామము డెసిగ్నేషన్ నామము ఏ నామాన్ని పలకాలన్నా వాంద్రియమే సాధనం నామాన్ని మీరు పెట్టాలంటే ఉచ్చరిస్తేనే కదా నామకరణం అవుతుంది మాట్లాడాలి కదా రూపం తర్వాత వస్తుంది ముందు నామం వచ్చి రూపం వస్తుంది మాటే లేకపోతే నామం ఉండదు రూపం ఉండదు సో ఆ వాగింద్రియము సకల నామకరణములకు అది సాధనము ఇప్పుడు ఈయన ఆ సాధనము నుండి విగత దూరమైనాడు అంటే మోగవాడే అయిపోతాడు నేను మాట్లాడాను అయితే మనిషి దాని స్పిరిట్ని చెడగొడతా ఇక్కడ గా మాట్లాడడం పాయింట్ కాదు ఇప్పుడు కొంతమంది సపోజ్ నేను మాట్లాడడం మానేశాను అనుకోండి కానీ లోపల మనస్సు చంచలంగా ఉందనుకోండి దానివల్ల ఉపయోగమే ఎందుకంటే ఈ అవుటర్ సైలెన్స్ ఇన్నర్ సైలెన్స్కి ఉపాయం ఇది దానికి ఉపాయం ఔటర్ సైలెన్స్ హెల్ప్స్ ది ఇన్నర్ సైలెన్స్ ఇన్నర్ సైలెన్స్ ఈస్ ది గోల్ మీరు ఏం చేస్తున్నారు అవుటర్ సైలెన్స్ పెట్టుకున్నారు పెన్ను కొన్ని కాగితాలు పెట్టుకుని ఆ పెన్ను తోటి కాగితాల మీద రాసి చిట్లు పాస్ ఆన్ చేస్తూ వచ్చి రిప్లైలు తీసుకుంటూ చెప్పినవన్నీ వింటూ ఇన్నర్ సైలెన్స్ కాదు కదా మామూలుగా రెగ్యులర్గా ఉండే ఇన్నర్ కొంచెం ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఎందుకంటే యూ టు డివైజ్ అ స్పెషల్ వేస్ టు కన్వే ది మెసేజ్ అండ్ ఆల్ దాట్ మామూలుగా రొటీన్గా ఉంటే మనసు అంత ఉండదు ఇప్పుడు ఆందోళన అధికమవుతుంది కాబట్టి ద స్పిరిట్ ఈస్ డిఫీటెడ్ మీరు ఎప్పుడైతే లెటర్ని పట్టుకుంటారో స్పిరిట్ డిఫీట్ అయిపోతుంది మతానికి తత్వానికి తేడా ఏమిటని అడిగారు రెలిజియన్కి ఫిలాసఫీకి తేడా ఏవటం ఇన్ రెలిజియన్ ద లెటర్ బికమ్స్ ఇంపార్టెంట్ నాట్ ది స్పిరిట్ ఇన్ ఫిలాసఫీ ది లెటర్ ఈజ్ అని ఇంపార్టెంట్ స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇది తేడా మౌలికమైన భేదం కాబట్టి ఇటువంటి రిచువల్స్లో అంటే రిచువలైజ్ చేసేయటం ఏకాదశి నాడు నేను మాట్లాడను కాబట్టి ఏం చేస్తాడు ఏకాదశి నాడు ఒక పెద్ద బంచ్ ఆఫ్ పేపర్స్ని రాసి డిస్ట్రిబ్యూట్ చేస్తా ఇక కాఫీ తయారు చేసి అని ఒక ఐటమ్ రాసి పెడతాడు ఎరా నువ్వు నిన్న మార్కులు లిస్టు తీసుకొస్తా తెచ్చావా అని ఇంకొక ఐటమ్ వేసి కొడుకు పెడతాడు ఇప్పుడు ఈయన సైలెంట్గా ఉన్నట్టే మాట్లాడేట ఇదంతా వేస్ట్ కాబట్టి ఆ ఇన్నర్ సైలెన్స్కి సపోర్ట్ ఇన్నర్ డిస్టర్బెన్స్ వేటి ద్వారా వస్తుంది ఇంద్రియాల ద్వారా వస్తుంది కాబట్టి ఇంద్రియ వ్యాపారములను కట్టిపెట్టి ఆయన ధ్యానంలో ఉంటాడు అనే అభిప్రాయం ఒక డిసిప్లిన్ కింద ఇక్కడ మరి వాక్కొక్కటే చెప్పారు కదా అంటే ఇతర ఇంద్రియాలను కూడా మీరు తీసుకోవాలి అని భాష్యకారులు వాగత్ర ఉపలక్షణార్థ సర్వ బాహ్యకరణవర్జిత ఇత అంటే వాక్కు ఉపలక్షణము అంటే అది దానితో పాటు దానికి సమీపంలో ఉండి సిమిలర్ యాక్టివిటీస్ చేసే ఇతర ఇంద్రియములు పరిగణనలోకి వస్తాయి దాన్ని ఉపలక్షణము అంటే ఎక్కువ మాట్లాడ్ అత్యవసరమైన మాట్లాడతాడు ఇంకక్కడి నుంచి చెవి దగ్గరికి రండి సంగీత కచేరీలు ఈ కచేరీలు ఆ కచేరీలు అంటే ఈ చెవి కోసం పెద్ద ప్రాధాన్యాన్ని ఇవ్వడు ఏదైనా చెవిలో పడితే వెళ్ళనేమీ కాదు పని కట్టుకుని ఈ కచేరీలు ఇదీ దాంట్లో ప్రవేశిస్తే ఇంకా అదో అదో ప్రపంచం ఆ ప్రపంచం అలా సాగిపోతూ ఉంటుంది దాంట్లో పడ్డవు అలాగే నా నాలుక తీసుకోండి జితం రసం జితే రసే జితం చర్మం ఈ రసనేంద్రియ వ్యాపారం పెట్టుకుని ఈ కో ఈ ఇది రసం ఇది అది బాగుంటుంది ఇది బాగుంటుంది ఈ పళ్ళు బాగుంటాయి తిండి బాగుంటుంది ఆ బాగు ఇలాగే ఉంటారు చాలామంది చాలామంది ఇదే ఇదే పని పెద్ద కార్యక్రమం ఎలాబరేట్గా ప్లాన్ చేసుకుంటారు ఇప్పుడు మీరు ఆలోచించండి మనందరం కూడా మోరెస్ ఆ కేటగిరీలో పడతాం మీరు ఆలోచించండి కొంచెం ఆత్మవిమర్శ చేసుకుంటే మనం ఏం చేస్తామంటే ఈ ఈ లక్షణం అమెరికాలో కొంచెం ఎక్కువ ఎందుకంటే వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఇష్టపడరు ఎందుకంటే దే డోంట్ వాంట్ టు బి షేక్ అండ్ లైక్ దాట్ వాళ్ళు నువ్వు నీ మంత్రం చెప్తాను నువ్వు అది జపం చేసుకుంటుండే నీ కోరికలు చెప్పాలి వాడు ఐ వాంట్ దట్ అలాంటి కన్సలేషన్ కావాలి తప్ప ఇలాంటి షేక్ంగా ప్రక్కర్లే మీరు ఆలోచించండి మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మేజర్ ఫోకస్ దేని మీద ఉంటుంది తిండి రోగం ఈ రెండింటి కిచెన్ ఎంత ఎలాబొరేట్గా ఉంటాయి కిచెన్లు ఎంత ప్లానింగ్ తోటి కిచెన్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు ఏమండి మీరు కిచెన్ మీద అంత శ్రద్ధ ఎప్పుడైతే పెట్టారో ఈ రోగం రాకుండా దీన్ని అదే శ్రద్ధతో దానికి రెట్టించిన శ్రద్ధతో దీన్ని కాపాడాల్సిన పూచి కూడా పడుతుంది ఇంత ఎస్టాబ్లిష్ చేస్తారా అసలైన ఆరోగ్య సూత్రాలు పాటించనే పాటించడం ఎందుకంటే ఈ ఎస్టాబ్లిష్ చేసేది ఆరోగ్య సూత్రాల మీద బేస్ అయ్యి కాదు యొక్క డిమాండ్స్ మీద బేస్ అయ్యి చేస్తారా ఆరోగ్యం కాంప్రమైజ్ అయిపోతూ ఆరోగ్యం గురించి పట్టించుకోరు ఎవడైనా చేతస్తం వాడు నాలంటి పుట్టివాడు చెప్తే ఆయన ఇలాగే చెప్తాడు అనుకుంటా అంతేగాని దాన్ని ఆచరణలో పెడదామని ఆలోచించుకోరు ఆచరణలు అంటే మీరు చెప్పాడు కాబట్టి ఆచరణ అని కాదు ఎప్పుడూ ఒకటి చెప్పేయడం చేయకూడదు భగవాన్ బుద్ధుడు అన్నాడు నేను చెప్పాను నువ్వేం చేయద్దు అన్నాడు నువ్వు అర్థం చేసుకుని నీకు మంచిది అనిపిస్తే చేయమన్నాడు వాడెవడో చెప్పాడు కాబట్టి చేయడం అంటే మూఢపరప్రత్యయనీయ బుద్ధి నేను చదివారు కదా మాడవి కాజ్ఞమిత్రం సంతః పరీక్ష అన్యతరద్భజంతే సత్పురుషులు పరీక్ష చేస్తారు చేసి ఇదా పరీక్ష చేసి వాడు ఇది చెప్పాడు కాబట్టి ఇది నేను చేస్తానని అనరు లేకపోతే ఇంకోహుడు అది చెప్పాడు కాబట్టి అది చేస్తానని అనురం వాళ్ళు పరీక్ష చేసుకుని వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు తెలుసుకుని చేస్తారు ఆ ప్రయత్నం మంచిది ఒకప్పుడు మీరు తప్పు తప్పుగా నిర్ధారించినా కూడా మంచిదా ప్రయత్నం ఎందుకని మీకు స్వావలంబన వస్తుంది పరిశీలించడం అనే అలవాటు వస్తుంది అప్పుడు బుద్ధి కొంత సూక్ష్మంగా తయారవుతుంది అప్పుడు క్రమంగా మీరు చక్కగా సరైన మార్గంలోకి వచ్చేస్తారు ఇప్పుడు ఏముంది వాడు చెప్తాడా వాడు చెప్పినట్టు చేస్తూ దూడు బసవన్న బండబుద్ధి ఒకతనా దగ్గరికి వచ్చాడు స్వామిజీ ఈ ప్రమోషన్ వచ్చింది మీ సలహా వెళ్ళమంటారా ఉదాహరణలు ఏమయ్య నన్ను అడుగుతావేటి నేను ప్రమోషన్లో అవి చేతగాకే కదా సన్యాసం తీసుకుంటా వచ్చి నన్ను అడుగుతావేటి నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్తాను సంసారం విషయం చెప్ప చెప్తానా నేను భగవద్గీతలో చెప్పింది చెప్తానా ఏం ప్రశ్న ఇది అలా కాదు జనరల్గా చెప్పండి జనరల్గా అయితే ఏ ప్రయత్నం వల్ల మనశ్శాంతి దూరం అవుతుందో ఏ ప్రయత్నం వల్ల మన సాధన దెబ్బతింటుందో అది మనకి లక్ష కోట్లైనా మనకు అక్కర్లా జనరల్గా చెప్పమంటే చెప్తా అది కూడా నేను పర్టికులర్గా ఉద్దేశించి చెప్పడం కంటే నువ్వు వచ్చి క్లాసులో కూర్చుంటే మరీ సుఖం అంతే కాని దేర్ చెప్పడం నేను చేయడం మీరు సలహా అడగచ్చు సందర్భాన్ని బట్టి సలహా అడగాలి ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు వండాలనుకోండి కొంచెం వంట తెలిసిన వాళ్ళని సలహా అడగాలి స్వామీజీని సలహా అడిగితే స్వామీజీ ఏం చెప్తాడు అయితే ఈ స్వామీజీలు కూడా అలాగే తయారయ్యారు వీళ్ళు సంసారంలో దూరేసి సంసారంలో దూరేసి సంసారంలో కూర్చున్నారు కాబట్టి వీళ్ళు చెప్తూ ఉంటారు కూడా ఇట్ ఆల్ వెరీ కాంప్లికేటెడ్ థింగ్ ఇట్ ఈస్